సంకీర్తన నాలుగు వందల తొంభై ముంచిన వేడుక మొక్కుటగాక కంచము లోపలి కూడు కాలదన్న నేటికీ వేదార్ధములు నీవే విహరించిన శుద్ధులే కాదనీ అవుననీ కొన్ని వాదములేలా ఏది నీవు చేసినాను ఇను ఇయ్యకోలే తోదించ అందు సొట్టులెంచ కర్మములియును నీ కైకర్య సాధనాలే అర్మిలి తారతమ్యముల నిర్మితమునీదింతే నెరసుంక గజదంత పరిచేటికీ భక్తి ఇంతానొక యుక్తి పాత్రా పాత్రములు యూహించనే ముక్తికి శ్రీవేంకటేశ శక్తులై నముటగాక చలపదమేటికీ